ఆత్మతీర్థం నీ ఇక్కడ ఉంది అసలైన తీర్థం ఆత్మ అనే తీర్థం అది తెలుసుకోలేకపోతున్నారు అని అంటారు సత్తు సంహితలు కాబట్టి ఈ విభూతి యోగం యొక్క విశిష్టత ఏమిటంటే మీ చుట్టూ ఉండే ప్రపంచంలో మీ లోపల ఒకసారి లోపల మళ్ళీ ఇంకోసారి బయట మళ్ళీ బయట మళ్ళీ లోపల ఆ ఈశ్వరుని యొక్క అనుభూతి చేతికి అందించుట ఇది ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత కాబట్టి భూతానా అస్మిచేతనా వెరీ నైస్ తర్వాత శ్లోకం రుద్రాం శంకరస్మి ఒకసారి భాష్యకారులే అంటారు చూద్దాం దేవానా రుద్రాదిత్యాదీనా వాసవ ఇంద్రోస్మి ఇది మనం చూశాము ఇంద్రియాణం ఏకాదశానా చక్షురాదీనా మనశ్చాస్మి ఇది కూడా చూశాము పదకొండు ఇంద్రియాలు పదకొండులో పదకొండోది మనస్సు మనస్సు పదకొండోది అది ఇంద్రియంలో కన్ను ముక్కు మొదలైనవి వాటిలో మనస్సు మనస్సు అంటే డెఫినేషన్ ఇస్తున్నారు ఆయన సంకల్ప వికల్పాత్మకం మనశ్చాస్ని మనస్సు అంటే సంకల్పము సంకల్పములు వికల్పములు ఆ రూపంగా ఉంటుంది అదేలాగో మీకు నేను డెమోనిస్ట్రేట్ చేసి చూపిస్తే చూడండి మామూలుగా లేచాను నిద్రలే అవనాక ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది మనస్సు ఎప్పుడు ఉంటుంది కదా మామూలుగా ఇప్పుడు ఒకప్పుడు టీక్ అవుదాం ఇటీఏ బయట నుంచి తెప్పించుకున్నావా మనమే చేసుకున్నామా కానీ మనమే చేసుకున్నాం ఆ పాలు లేవు కదా కొన్ని పాలు పడడంతో చేసుకోవచ్చు ఇవన్నీ సంకల్పాలు సంకల్పాలు అంటే ఏమిటో చెప్తున్నాను ఏమంటారు అంటే మీలో మీకు ఏవేవో థాట్స్ ఒక ఫ్లో అలా ఉంటుందండి అది నే నే ఎగ్జాంపుల్ ఆగిపోయింది నాలుగు మాటలు ఇప్పటికీ ఎగ్జాంపుల్ ఆగిపోయింది ఇంకా ఐదో మాట నాకు తోచడా నేను ఆపేశాను కానీ మీ మనస్సేనా ఆగిపోతే అలా పోతూ అలా పోతూనే ఉంటుండేది ఎప్పటికీ సంకల్పాలు ఇంకా వికల్పములు అంటే ఏటో తెలిసిన ఓ వీరు ఫలానా ఓ ఆయన వచ్చేరా ఈవేళ క్లాస్కి ఓ ఈవేళ కోట్లు ఎలా ఓ అప్పుడే ఇంకా మేఘం పట్టినలేదు ఇంకా వర్షం రాలేదు ఓ అక్కడేమో ఆ మహాత్ముల ఫోటో ఉంది ఇది వికల్పాలు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తుంది రెండు మీద వెళ్తూ ఉంటారు ఓ మెర్సీడస్ బెన్స్ కారు ఈ కారు జర్మనీ వాళ్ళు తయారు చేశారు చాలా మంచి కారు ఈ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో చాలా గొప్ప యుద్ధం చేశారు వాళ్ళు ఇంజనీరింగ్లో వాళ్ళు చాలా గిట్టారు సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీకినూ జపాన్కి స్నేహం జపాన్ వాళ్ళు బాగా గట్టివాళ్ళు వాళ్ళు గట్టివాళ్ళు జపాన్ వాళ్ళు చాలా పవర్ఫుల్ ఫీపుల్ ఆ జపాన్ వాళ్ళు పెరల్ హార్బర్ మీద బాంబులు విసి వేశారు అంతదాకా యుద్ధంలో తటస్థంగా ఉన్నటువంటి అమెరికా ఒక్కసారిగా వాళ్ళ పెరల్ హార్బర్ మీద బాంబులు పడేపటికి మేము ఉన్నామంటూ యుద్ధంలో దిరిగారు ఈ అమెరికా గ్లామరస్ గా ఉంటుంది కానీ ప్రయాణం చాలా కఠినం జెట్లాగ్ నుంచి సరే అది మిమ్మల్ని హింస పెడుతుంది సో అయితే ఈ మధ్యకాలంలో జెట్లాగ్ కూడా ఏదో మెలటోన్ ఏదో ట్యాబ్లెట్లు ఇవ్వవచ్చు ధ్యానం మీరు ఫాలో అయ్యారా ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడ మొదలుపెట్టావు మెర్సీరియస్ బెంచ్ కార్తో మొదలుపెట్టి జట్ల మెలటోనింగ్ ట్యాబ్లెట్ దగ్గరికి వచ్చావు ఆ రూట్ ఆ రూట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వికల్ప వికల్ప అంటే ఒకదాని దాని నుంచి మరో దానికి మరో దాని నుంచి మరో అలా జంప్ చేసుకోలే ఉంటుంది మనస్సు ఇది మనస్సు సంకల్ప వికల్పాత్మకం మన ఆ మనస్సు నేనే ఉంటున్నాడు ఆయన నిజమే అది ఇప్పుడు సంకల్పం మీరు చేయడం సంకల్పం మీరు చేయలేరనుకోండి ఇప్పుడు శ్లోకం చదవాలంటే సంకల్పం కోసం బట్ చేయాలి కదా సపోజ్ సంకల్పం ఆగిపోయిందనుకోండి ఇంకా శ్లోకం ఇలా చూస్తూ ఉండడం అంటే శ్లోకం ఏంటో ఒకవేళ శ్లోకం పూర్తయ్యే పడి సంకల్పం ఆగిపోయింది అనుకోండి ఇంక ఉండదు అలా దీన్ని వీచేసి దీన్ని చూస్తూనే ఉండాలి కాబట్టి సంకల్పము అదొక విభూతి అదే బంధము కావచ్చు అదే మనల్ని ఈశ్వరుడి దగ్గర కూడా తీసుకువెళ్ళచ్చు కానీ మొత్తానికి మనస్సు యొక్క డెఫినేషన్ శంకరులు చక్కగా ఇచ్చారు దానికి నేను నీకు వివరించాను నేను భూతానామస్మిచేతన సో ప్రాణుల ఎందు నేను చేతన ఏమిటి చేతన చేతన అంటే తెలివి అని అర్థం తెలివి కార్యకరణ సంఘాతే నిత్యావ్యక్ బుద్ధేర్వృత్తి చేతనా వెరీ ఇంట్రెస్టింగ్ నేను మీకు చేతన అంటే వ్యాఖ్యానం చేశాను సంథింగ్ సిమిలర్ భూతానం సర్వత్రానం అంటే చేతన బుద్ధే స్పష్టా వృద్ధి ఓకే అంటే ఆ బుద్ధి యొక్క మూమెంట్ బుద్ధి అంటే అంతరింద్రియము దాని యొక్క మూమెంటే కానీ అంతరింద్రియమైన బుద్ధి బుద్ధి అయినా మనసుకున్నా ఒకటే ఆ సందర్భంలో సో దాని యొక్క మూమెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఏమిటి సంకల్ప వికల్పములుగా ఉండే మూమెంట్ అది మనస్సు సంకల్ప వికల్పాలు ఏమీ లేకుండా అది లేని ఆ బుద్ధి యొక్క స్థితి అంటే తనను తాను తనకు తాను తెలుస్తూ ఉంటాడు నేను ఫలానా అనే విధంగా తెలియడు మళ్ళా అది మళ్ళీ సంకల్ప వికల్పాల్లోనే పడుతుంది ఆ స్థితికి చేతనా అని పేరు కార్యకరణ సంఘాతమునందు అంటే ఈ దేహేంద్రియ సముదాయము కార్య అంటే దేహం కార్య అంటే దేహం ఫిజికల్ బాడీ కరణ అంటే ఇంద్రియాలు పదకొండు ఇవి అన్ని కలిపే ఒక గుట్ట సంఘాతము సముదాయము ఆ సముదాయము ఈ చేతన నిత్య అభివ్యక్త అంటే జాగ్రత్త స్వప్న సుశుక్తి అని మూడు అవస్థలలోనూ ఉంటుంది వెరాజ్ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు కేవలం జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంటుంది స్వప్నావస్థలో కూడా ఉంటుంది సుశుప్తిలో ఉండదు మూర్ఛలో ఉండదు వెరాజ్ ఇంద్రియములు ఉన్నాయే అవి జాగ్రత్త అవస్థలోనే ఉంటాయి స్వప్నావస్థలో ఉండవు సుషుప్తిలో ఉండవు మూర్ఛలో ఉండవు కానీ ఈ చేతన అనే ఆ అంతరింద్రియ అది కూడా అంతరింద్రియమే అది ఒక శక్తి ఇంద్రియము శక్తి ఈ శక్తి మటుకు అది సుశుప్తిలో జాగ్రత్తలో స్వప్నంలో మూర్ఛలో అన్నింటి ఎందుకు స్పష్టంగా ప్రకటన అవుతూ ఉంటుంది అని భాష్యకారు స్థనపడింది రుద్రాం శంకరస్మి విషో యక్షరక్షసాం పశూనాం పవకశ్చాస్మి మేరుశిఖరి అహం రుద్రులు చాలా మంది ఉన్నారండి రుద్రులు చాలా చాలా మంది ఉన్నారు ఎంతమంది రుద్రులు ఉన్నారు అంటే సహస్రాని సహస్రసోయే రుద్రా అధిభూమ్యా మీరు వినుంటారు రుద్రాధ్యాయంలో ఎందుకంటే రుద్రులలో శంకరుడను నేనే రుద్రులంటే ఏమిటో ముందు తెలియాలి రుద్రులు చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే సహస్రాని సహస్రశహ వేల వేలు ఉన్నారు వేల వేలు అంటే వెయ్యిని వెయ్యి పెట్టి గురిస్తే మిలియన్ వస్తుంది వన్ మిలియన్ కాబట్టి సహస్రాని సహస్రశహ అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రుద్రాసార్ ఈ భూలోకంలో అధిథిన్యా ఈ రుద్రులు ఉదాహరణ మీకు కొన్ని రుద్రులు మీకు శాంపుల్ చెప్తూ చూడండి రుద్రులు ఎలాగంటే నమస్సమాజని వ్యాధిన ఆ వ్యాధిని నాంపత అంటే వీళ్ళు అంతటా జనాల్ని హింస ఉంటారు కొంతమంది ఉంటారు ఈ రౌడీ వీళ్ళు జనాల్ని హింస ఉంటారు వాళ్ళందరి మీద వాళ్ళందరూ రుద్రులే ఓకే వాళ్ళందరి మీద ప్రభు శంకరుడు కానీ వాళ్ళందరూ రుద్రులే అవునండి ఆ వ్యాధిని నాంపతే నమో నమ నమఃా నమఃాయ శంగిణే నాపత ఏ నమ స్కేనులు చోరులు చోరులు అంటే మనకి తెలిసిపోతాడు వాడు చోరీ చేశాడు అని తెలిసిపోతాడు అటువంటి వాళ్ళు చోరులు అంటే మొత్తానికి ముందోననుకో మనకి తెలిసి ఇట్లాగా మన సొత్తుని అపహరించేవాడు చోరులు చూడండి మనకి తెలియకుండగా రహస్యంగా మనతో బాటే మన ఇంట్లోనో మన కంపెనీలో మనతో బాటో మన సొత్తుని అపహరించేవాడు స్టేనులు అర్థమైంది కదండి తేడా కాబట్టి ఈ స్టేనులు అందరూ రుద్రులే వాళ్ళు ఈ చోరులు వీళ్ళు కులుంచానాం పతయే నమ కొంతమంది ఏం చేస్తారంటే మీ భూమిని ఆక్రమించుకుంటారు పల్లెటూరులో మీకు ఏదైనా నాలుగు ఎకరాల భూమి ఉందనుకోండి దాంట్లో కొంత వాడు ఆక్రమించేస్తాడు మీరు ఇక్కడ కూర్చుంటారు వాడు ఆక్రమించేస్తారు లేకపోతే ఎన్ఆర్ఐలు ఇక్కడ ఏదైనా ప్లాట్ కొనుక్కున్నారనుకోండి వాడు ఎప్పుడైనా చూడడానికి వచ్చేటట్టు అక్కడ ఏం వాడి ప్లాట్ ఉండదు ఆక్రమించేస్తారు కాంపౌండ్ వాళ్ళు కట్టేప్పుడు కొంచెం ఇంకోటి చూసి అలా జరిపి కట్టేయటం ఆ మేస్త్రికి గీత వేసేపుడు ఆ పక్క ఫ్లాట్ వాడు ఉన్నాడా ఎక్కడున్నాడు ఇక్కడ లేడుగా ఎక్కడున్నాడు వీడు అమెరికాలో ఉన్నాడు సరే ఆ గీత కొంచెం పక్క ఇంకో అడుగు పక్కకు వేసేయడం కట్టాడు కాంపౌండ్ వాడు కలిగితే అట్లా అనుకోవడం ఇవన్నీ కలిగితే అట్లా పరధనాన్ని అపహరించడం ద్వారా మనం విషాన్ని భక్షిస్తున్నాము అని అర్థం చేసుకోవడం అంతకంటే విషం తీర్చుకోవడం మంచిది పరధనాన్ని తీసుకోవడం కంటే విషాన్ని భక్షించి అరిగించుకోగలుగుతారు కానీ పరధనాన్ని అపహరించి అరిగించుకోవడం అన్నది అసంభవం ఈ సృష్టిలోంత వరకు అలా జరగలేదు ఈ పైన జరగదు కానీ జనులు ఇట్లా తినేసి యూ డోంట్ జస్ట్ డోంట్ నో ద ట్రూత్ యూ డోంట్ నో ఎనీవే ఆ పక్క భూమి కల్పేసుకుంటాడు తర్వాత మీరు ఇల్లు మీ కాంపౌండ్ వాళ్ళు ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లోకి అడుగు పెట్టేశారనుకోండి మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకోరు ఉంటారు నీ మీరు కులించానామ్ కేటగిరీలో పడిపోయేటప్పుడే ప్రభుత్వం యొక్క భూమి కూడా మనం తీసేసుకుంటే మనం ఆక్రమిస్తే అది కూడా చోరీ కిందకే వస్తుంది ఈ విధంగా భూమిని అపహరించడంలో వీళ్ళు స్పెషలైజ్ చేస్తారు వీళ్ళు చుట్టూ కాదు భూమిని అపహరిస్తారు దాంట్లో దాంట్లో స్పెషాలిటీ అందరూ ఒకటే అపహరించడం కాదుగా ఎవడి స్పెషలైజేషన్ వాడిది దాంట్లో వీళ్ళు కులించానాం వీళ్ళు స్పెషలిస్టులు ఈ ఈ స్పెషలిస్టులందరూ కూడా రుద్రులే తర్వాత దారి కాసి దాడి చేసి గాయపరిచి ఉన్న సుత్తును అపహరిస్తారు ఈ సిగడీ బస్సుని వాళ్ళు అక్కడ అర్ధరాత్రి ఆపేసి వాళ్ళందరినీ కొట్టేసి డబ్బు కొట్టుకుపోయారు అని ఎక్కడైనా వార్త చదివారా మొన్న విశాఖ లో రెండు భోగీల్లో ఉన్నటువంటి స్త్రీల దగ్గర మంగళసూత్రాలు బంగారం అన్నీ కూడా అపహరించేశారు పిడుగురాళ్ల స్టేషన్ దగ్గరకు వచ్చేప్పటికీ మొత్తం రెండు భోగిల్లో ఉన్నటువంటి సుకంత ఖాళీ చేసేసి ఆ స్టేషన్లో దిగేసి వెళ్ళిపోయారు ఎవరు రుద్రులు వాళ్ళందరూ రుద్రులు నిజంగా సో నమస్క కుభాయని శంగిణేస్తే నా పతజే నమో నమోని చేతలే పరిచరామో నమ అరణ్యానాం అంటే అడవిలో ఉంటారు ఈ ఇది పెడతారు బాంబులు పెడతారు బాంబులు పెడితే అటువైపు ఆ బాంబు మీదుగా జీపు వెళ్ళినప్పుడు ఆ జీపు పగిలిపోయి పేరుపోయి ఐదుగురు ఆరు చచ్చిపోతారు ఆ విధంగా సంహరించేటువంటి వాళ్ళందరూ కూడా రుద్రులు పరిచరా అరణ్యానాంపతమోనమో భువంతయ్యే వారి వస్తు ఇంకా ఏ భువంతయ్యే వెనక్కు వెళ్ళాను నేను కొంచెం ఓపికగా జాగ్రత్తగా చెప్పాలి అలా కంగారు కంగారుగా చెప్పిస్తానంటే ఇక్కడిని అక్కడిగా అక్కడిని అక్కడికి పరుగులు తీస్తూ ఉంటుంది మంత్రం సో ఈ విధంగా రుద్రులు ఉన్నారు విశుమధ్యోధన్ వా విధ్వస్తవో నమ కొంతమంది బాణాలు ధనుస్సు పెట్టుకుని దూరం నుంచి కొట్టి గాయపరిచి హింసిస్తారు వాళ్ళు రుద్రులే ఆ రకంగా సో ఈ విధంగా ఈ రుద్రులు అందరూ చాలామంది ఉన్నారు ఇంకా ఇంకో కొన్ని రుద్రులు మీకు నేను శాంపుల్ చూపిస్తే చూడండి ఎలాగంటే ఏ పథాం పిరక్షయ ఐల వృదయ ఏ తీర్థాన్ని ప్రచరంతి శృకావంతో నింగిణిణ మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు మీ సంచి పోటేస్తారు ఈ రుద్రులు మళ్ళా ఇంకో రూపంగా చాలా సూక్ష్మ రూపంగా ఉండే రుద్రులు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రు పిద్దతో వచ్చే నాను ఒకసారి మనకి ఇక్కడ భోలక్పూర్లో వాటర్ కలుషితమయ్యి ఏడుగురు ఎనమూడు గుర్రో పోయారు గుర్తుందా వార్తల్లో చదివాడు వాటర్ కలుషితం అయిపోయింది ఆ టైంలో పద్మరావు నగర్ భోలక్పూర్ పక్కనేగా ఉంటా పద్మానావు నగర్ వాటర్ కూడా కలుషితమైంది ఆ టైంలో కొంత నేను తాగా నీరు అప్పుడు బాడీలో ఆ బ్యాక్టీరియా కాలనైజ్ అయిపోయి ఉండిపోయింది స్టేషన్లో ఒక ఆక సాధి చేస్తేనే బాక్స్ బ్యాక్టీరియా రెసిస్టెంట్ స్ట్రెయిన్ మామూలుగా ఈ యాంటీబయాక్ యాంటీబ్యాక్టీరియల్స్కి యాంటీబయాటిక్స్కి పోతుంది రెసిస్టెంట్ స్ట్రెయిన్ అది పోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది దానికేదో ఒక ప్రాసెస్ ఉంది బ్యాక్టీరియల్ డీకాలనైజేషన్ అని ప్రాసెస్ ఉంది యాంటీబయాటిక్స్ నిండుతో దానికి కొంత ప్రాసెస్ చేయాలి ఏదో కాయకల్ప చికిత్స చేసినంతడావిరు చేయాలి దాన్ని అదంతా చేసి మొత్తానికి నేను పోగొట్టుకున్నాను అదిగో ఆ బ్యాక్టీరియా అందరూ కూడా రుద్రులే రుద్రులు బ్యాక్టీరియా ఎందుకంటే ఏ అన్నేషు వివిధ్యంతి మీరు తినే అన్నంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రూపంగా ఉండి ప్రాణులను హింస పెడతారు పాత్రేషు పిబతో జనాను పాత్రల యందు జలాన్ని తీసుకుని తాగారనుకోండి ఇప్పుడు మీరు చెరుకు రసం తాగారనుకోండి బయట రోడ్డు మీద ఆ చెరుకు రసంలో పదకొండు రకాల బ్యాక్టీరియా ఉంటాయి వాళ్ళందరూ రుద్రులు వాళ్ళు శరీరంలో వెళ్ళి అక్కడ మకాలు పెట్టి కొంతకాలం వరకు కూడా చాలా హింస పెడతారు ఈ విధంగా అత్యంత సూక్ష్మమైన బ్యాక్టీరియా రూపంలో తర్వాత ఈ చూరులు హింస ఎక్కడైనా సరే హింస ఉంటే వాళ్ళు రుద్రులు నమో అగ్రే వధాయ దూరే వధాయ చ ఎదురుకుండా వచ్చి పట్టుకుని కట్టెచ్చుకుని కొడతాడు వాడు రుద్రుడు దూరే వధాయ చ దూరం నుంచి కొడతాడు వాడు అంటే బాంబు పెట్టి వెళ్ళిపోయి ఆ సెల్ ఫోన్ బటన్ నొక్కితే అది పేరుతుంది వాడు దూరే వధాయ దూరంగా ఉండి హింస చేస్తాడు నీ చుట్టుముట్టు ఉన్నాడు రుద్రుడు ఈ విధంగా రోదయ తీ ఇది సకల ప్రాణులకు వారి వారి కర్మఫలముల రూపంగా దుఃఖ హింసలు చేసి దుఃఖాన్ని పంచిపెట్టేటువంటి ఆ ఈశ్వరుని యొక్క అంశం ఇవన్నీ కూడా రుద్రులు ఈ రుద్రులందరికీ నాయకుడు చిత్రం ఏంటంటే ఈ రుద్రులందరికీ నాయకుడు శంకరుడు ఆయన పేర్లోనే శంకరోతి మంచి ఏమంటే రుద్రులందరికీ నాయకుడు శంకరుడు అంటే ఇది ఎలా ఉందంటే ఏదో నాయకన్నట్టుగా ఉంది కదా సో ఆయన శంకరోతి అని చెప్పేస్తే మీకు అదే రుద్రాధ్యాయంలో నవశంకరా యచస్కరా యచ శం కరోతి దీని సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా జనులు భోగ పరాయణులుగా ఉన్నారనుకోండి భోగాలను అనుభవిస్తూ ఉన్నారనుకోండి పార్టీ పార్టీ నడిచిపోతా ఉంది పన్నెండు అయింది రాత్రి ఇంకా పార్టీ నడుస్తున్నాం ఇంటికంటైనా పార్టీ నడుస్తాం ఓ భో ఫుడ్ ఎలా పడితే అలాగా మీకు ఏది కావాల్సి ఆ ఫుడ్ లభిస్తుంది అన్ని రకముల ఆహారములు లభిస్తాయి అన్ని రకముల మద్యము పానం చేయవచ్చు ఓ భోగ నడిచిపోతూ ఉంటుంది అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఏ రూపంగా ఉంటాడు రుద్రుడు రూపంగా ఉంటాడు వీళ్ళందరికీ ఈ భోగపరాయణులందరికీ భోగే రోగ భయం భోగమునందు రోగము యొక్క భయం ఉంటుందిగా డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ అని ఎప్పుడైనా చూసారా అది రుద్రుడే వాడి హెల్త్ను నాశనం చేసి వాడి రోగిస్టి వాడిగా మార్చి వీడు వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు భోగంలో ఉంటాడు భోగంలో ఉన్న చోట ఆయన రుద్రరూపంగా నిలబడు ఉంటాడు ఓకే భోగిస్తూ ఉండు నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నీ భోగం అయిపోయి నువ్వు అలసి నువ్వు కొడుకు నిద్రపోతావు కదా అప్పుడు నేను చూస్తుంటాను తర్వాత అని ఆ భోగ రుద్రుడుగా నిలబడు ఉంటాడు రుద్రహ అంటే హృదయతీత రుద్ర ఇంకొక చోట వాడు దుఃఖిస్తూ ఏదో దుఃఖం వాళ్ళ సంపదన వల్ల అపహరించారనో లేకపోతే ఏదో పెద్ద వ్యాధి వచ్చి దుఃఖము ఏదో దుఃఖంలో ఉంటాడు అక్కడ మళ్ళీ ఈశ్వరుడు ఉంటాడు రూపంగా ఉంటాడు శంకరుడు రూపంగా ఉంటాడు నాన్న నువ్వు ఈ దుఃఖము ఎంతో కాలం ఉండదు అన్ని దుఃఖాలు కూడా కొలిక్కి ఎండ్ అయిపోతాయి దుఃఖం పూర్తవుతోనే ఏం ప్రారంభమవుతుందండి సుఖం ప్రారంభమవుతుంది దుఃఖం పూర్తి అవుతూనే సుఖం ప్రారంభమవుతుంది కాబట్టి భోగ సుఖాలను అనుభవించి చోట రుద్రుడుగా ఉంటాడు దుఃఖాన్ని అనుభవించి వాళ్ళ వద్ద శంకరుడుగా ఉంటాడు అది ఈశ్వరుని యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే భోగ సుఖము వెంటనే దుఃఖము వేచి ఉంటుంది దుఃఖము వెంటనే సుఖము వేచి ఉంటుంది కాబట్టి దుఃఖంలో శంకరుడుగా సుఖంలో రుద్రుడుగా ఉంటాడు ఆ రుద్రుడు యొక్క రూపాలు ఇన్ని రూపాలు ఈ రూపములన్నింటిలో కూడా సుఖమును అనుగ్రహించేటువంటి ఆ శంకర అనే రూపం ఏది కలదో అది ఈశ్వరుని యొక్క విభూతి రుద్రాణం శంకరస్మి దుఃఖం ఎందుకండి ఇవ్వడం రోధయ్యతి ఇక రుద్ర దుఃఖాన్ని ఎందుకు అంటే చూడండి కర్మఫలరూపంగా ఆయన ఇస్తున్నాడు ఆయనకేమీ ఒకళ్ళ మీద ద్వేషం ఉండి ఇస్తున్నాడని కాదు కానీ దుఃఖం ఇచ్చాడు అంటే ఈశ్వరుడు మనల్ని ఆశీర్వదించాడు అని అర్థం ఎందుకంటే ఈ భోగ పరాయణడై వాడు ఆ భోగ సుఖాలను అన్వేషిస్తూ ఉండగా వాడికి పరమేశ్వరుడు దుఃఖం ఇస్తాడు దుఃఖం ఇస్తే ఆ దుఃఖాన్ని అనుభవించి వాడు కనుక కొంచెం వివేకం గలవాడైతే ఈ దుఃఖం ఎందుకు వచ్చింది మనకి అని విచారం చేసుకుంటాడు కదా అని విమర్శ చేసుకుంటాడు కడుపులో పొట్లు వచ్చాయి అబ్బా చాలా నొత్తిగా ఉంది కడుపులో పొట్లు ఎప్పటికీ తగ్గట్లేదు ప్రాణం పోతున్నంత నొత్తిగా ఉంది బాధపడతాడు బాధపడి వివేకవంతుడైతే ఆలోచించుకుంటాడు ఎందుకు వచ్చాయి కడుపులో పొట్లు అని ఆలోచించుకుంటాడు ఆలోచించుకుంటే నిన్న మనం చాలా లేట్గా ఉండి తినకూడని పదార్థాలన్నీ కూడా అతిగా తిన్నందువల్ల ఈ కడుపులో పుట్టి వచ్చేయి అని తెలుసుకుంటాడు ఆ తెలుసుకోవడం అన్నది ఏదైతే కలదో పెద్ద వరమే ఆ వరం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి దుఃఖం నుంచి వచ్చింది తర్వాత సంసారం వైరాగ్యం కలగాలి అంటే దుఃఖం ఉండాలి సంసారంలో దుఃఖం లేకపోతే భగవద్గీత క్లాసులో విద్యార్థులే ఉండరు నిజం అంతేకాదు మీకు సత్యం చెప్తా మీరు ఆలోచించండి సంసారంలో దుఃఖం లేకపోతే దేవాలయాల్లో భక్తులు ఉన్నారు భక్తులు అసలు ఉండరు ఖాళీగా ఉంటుంది దేవాలయాల్లో భక్తులు ఉంటున్నారు జ్యోతిషం చెప్తామనే వాడికి ప్రతివాడికి క్లయింట్స్ ఉంటున్నారు భగవద్గీత పాఠం చెప్పేవాడికి కూడా ఓ మంది వచ్చి పాఠం సో దానికి అర్థం ఏంటంటే ఈ సంసారంలో దుఃఖ బాహుళ్యము కలదు దుఃఖం అధికంగా ఉంటుంది సంసారంలో అంచేత దుఃఖము మనిషికి గుణపాఠం నేర్పుతుంది సుఖంలో గుణపాఠం ఏమి ఉండదు సుఖంలో గెంతులు వేయడం పార్టీ హడావిడే తప్ప నేర్చుకునేది ఏమీ ఉండదు మనం నేర్చుకునేది ఏదైనా ఉంటే జీవితంలో గుణపాఠము అంటూ మనం నేర్చుకుంటే దుఃఖం నుంచే నేర్చుకుంటాం కాబట్టి దుఃఖమునకు శోధన ప్రక్రియ అని పేరు అది ఒక శోధన ప్రక్రియ మీరు చూడండి చిన్న పిల్లవాడు మట్టిలో ఆడుకుంటూ ఉంటే తల్లి వాడిని దెబ్బ పట్టుకుని లాక్కొస్తుంది అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు బాత్రూంలో తీసుకెళ్తుంది నేను ఇప్పుడు నీళ్లు పోసుకోను స్నానం చేయను అని మరింత దగ్గరగా ఏడుస్తాడు తల్లి ఓ మొట్టికాయ వేసి వాడిని ఎత్తి మీద నీళ్లు పోసి సబ్బు పెట్టి వాడిని రుద్దుతుంది సబ్బు పెట్టి రుద్దుతోంటే వీడు ఇంకా గట్టిగా ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి దుఃఖం అదంతా కూడా వాడి దృష్టిలో అదంతా దుఃఖం పోలేండి ఆ తర్వాత తల్లి వాడిని చూపిస్తుంది ఇంకా ఏడుస్తాడు అది చూస్తున్నాం నన్నని ఏడుస్తాడు అప్పుడు ఆ దుఃఖ వాడి దృష్టిలో అరగంట సేపు నన్ను తల్లి దుఃఖ పెట్టేసింది అని వాడు అనుకుంటాడు వాడు అరగంట సేపు దుఃఖాన్ని వెక్కి వెక్కి ఏడుస్తాడు కరెక్ట్ అండి కానీ అది యథార్థంగా తల్లి వైపు నుంచి అది దుఃఖం కాదు అదేమిటది శోధన ప్రక్రియ శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అదేవిధంగా ఈశ్వరుడు కూడా ఈశ్వరుడు తల్లి వంటి వాడు మనకి దుఃఖాన్ని ఇస్తాడు మనమేమో వెక్కి వెక్కి ఇదిగో దుఃఖాన్ని ఇచ్చావా దుఃఖాన్ని ఇచ్చాడు దుఃఖాన్ని సపోజ్ స్టాక్ పడిపోయిందనుకోండి మీకు స్టాక్లో నష్టం వచ్చిందనుకోండి అంత దుఃఖం దుఃఖం దుఃఖం నేను అంత లాస్ లాస్ అన్ఫార్చునేట్ ఇదే దుఃఖం కలుగుతుంది పదిహేను రోజులు దుఃఖం నెల రోజులు దుఃఖం మూడు నెలల దుఃఖం అప్పుడు వివేకం కలుగుతున్న వాళ్ళకి వీడికి ఇవి స్టాక్ అంటారు ఈ సెక్యూరిటీ అంటారు ఇది సెక్యూరిటీయా ఇన్సెక్యూరిటీయా ఇన్సెక్యూరిటీ కాల్డ్ సెక్యూరిటీ నిజానికి అది సెక్యూరిటీ కానీ కాదు ఇన్సెక్యూరిటీయే మనం డబ్బు ఖర్చు ఇన్సెక్యూరిటీని కొని తెచ్చుకుంటున్నాము అసలు స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయలేదు మీరు హాయిలో గుండెలు మీరు చే ఆ స్టాక్ పైకి వెళ్ళినా మీకు ఏమి టేడాకూడదు కరెక్ట్ అయ్యి పడే కదా కాబట్టి హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు ఈ గుణపాఠం మీకు ఇచ్చాడా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు ఈ గుణపాఠాన్ని ఈశ్వరుడు నేర్పాడా ఈ గుణపాఠం మీరు స్టాక్ పైకి వెళుతుంటే మీకు నేర్చుకుంటారా నేర్చుకోవచ్చు అది డౌన్ అయినప్పుడే నేర్చుకుంటారు సో కాబట్టి దుఃఖరూపంగా ఈశ్వరుడు షో శోధనే చేసుకున్నాడు కాబట్టి రుద్రుడు దుఃఖాన్ని ఇచ్చే రుద్రుడు కూడా విభూతియే అయితే రుద్రాన్ని దుఃఖాన్ని ఇచ్చే రుద్రులందరిలో సుఖాన్ని శాంతిని ముఖ్యంగా శాంతి శం శమ్ అంటే ఇంద్రియ సుఖం కాదు శమ్ అంటే ఇంద్రియ సుఖం కాదు శమ్ అంటే ఆత్మ ఆనందానికి శమ్ అని పెరు దాన్ని ఇస్తాడు ఇంద్రియ సుఖాన్ని ఇంద్రో బృహస్పతి మొదలవుతుంది ఎ మంత్ర షన్నో మిత్రం వరుణ శన్నో భవత్వ షన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురు క్రమం శ్రీ ఆత్మానంద దాన్ని ఇచ్చేవాడు శంకరు కాబట్టి ఈ దుఃఖాన్నిచ్చి రుద్రుల రూపంలో దుఃఖాన్నిచ్చి అల్టిమేట్గా ఆత్మానంద రూప రూపంగా శం ఇచ్చేటువంటి ఆ శంకరుడు ఆ ఈశ్వరుడు ఆ రుద్రాధిపతి రుద్రుల అధిపతి ఆయన ఆ పరమేశ్వరుని యొక్క విభీతియే జీవితంలో కృషన చిత్రం రుద్రుడు శంకరుడు రుద్రుడు అంటే ఏడిపించేవాడు శంకరుడు అంటే ఆత్మ సుఖాన్ని ఆత్మానందాన్ని అనుగ్రహించేవాడు రెండు కూడా ఈశ్వరు యొక్క ఇది ఈశ్వరుడే అది ఈశ్వరుడే అమృతం చేయ మృత్యుశ్చ సదస్యాహ అర్జున అని గీతలతోటి వస్తుంది పదిహేడో అధ్యాయం అనుకుంటా హే అర్జున అమృతము ఇమ్మోర్టాలిటీ మోక్షము అది నేనే మృత్యువెవరు అది కూడా నేనే కూడా ఈశ్వరుడే అదేవిధంగా దృడు ఈశ్వరుడే శంకరుడు ఈశ్వరుడు కానీ రుద్రుణ్ణి విభూతిగా స్వీకరించారు శంకరుణ్ణే విభూతిగా స్వీకరిస్తారు మంచిది తర్వాత జీవితంలో రెండు ఉంటాయి ఎప్పుడు కూడా సుఖము దుఃఖము కలిసే ఉంటాయి అంచేత నేను మీకు మనం చేశాను మళ్ళీ చెప్తున్నా సుఖం ఉన్న చోట రుద్రుడుగా నిలబడి ఉంటాడు దుఃఖం ఉన్న చోట శంకరుడుగా నిలబడి ఉంటాడు కాబట్టి సుఖాన్ని సుఖంలో ఉన్నవాళ్ళు ఎర్రవేదవద్దు ఎర్రవీగవద్దు ఎందుకంటే విర్రవీగితూ ఉంటే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఎర్రవేగవద్దు సుఖంలో ఉన్నవాళ్ళు దుఃఖంలో ఉన్నవాళ్ళు నిరాశ పడవద్దు ఎందుకంటే మిమ్మల్ని శంకరుడు పరిశీలిస్తున్నాడు మీరు దుఃఖిస్తున్నారుగా మీ దగ్గర శంకరుడు ఉన్నాడు మీకు ఆత్మానందాన్ని తప్పక అనుగ్రహిస్తాడు నిరాశపడవద్దు కాబట్టి ఈ సుఖదుఖములు అనేవి అవి ప్రవాహ రూపంగా జీవితంలో వస్తూ ఉంటాయి కాళిదాస మహాత్ముడు మేఘ సందేశంలో ఉన్నాడు సుఖ దుఃఖం ఉన్నప్పుడల్లా శ్లోకం గుర్తుకొస్తుంది కశ్యైకాంతం సుఖము పనతం దుఃఖమేకాంతతో ఈ సృష్టిలో సుఖము మాత్రమే ఉంది దుఃఖము లేదు వాడికి అలాంటి వాడు ఎవడన్నా మీరు చెప్పగలరా ఉండదు వాడికి దుఃఖమే తప్ప సుఖము లేదు వాడి జీవితంలో అలాంటి వాడిని మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పలే రెండూ ఉంటాయి నీ చేపతి చద చక్రమేమిక్రమేణ ఈ చక్రం ఉంది ఆ చక్రానికి బకెట్లేవో ఒకటి సార్ ఆ బకెట్లలో జనాలు కూర్చుంటారు మీరు పైన ఉన్నా నేను అనుకుంటాడు ఎంతసేపు ఉంటాడు పైన నేల వస్తాడు అయ్యో నేను ఇంకా కిందే కూర్చున్నాను అని అనుకుంటాడు వాడు ఎంతోసేపు కింద ఉండడు పైకి వెళ్తాడు ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అలాగే మనిషి కూడా సుఖం నుంచి దుఃఖంలోకి దుఃఖంలోంచి సుఖంలోకి వెళ్తూ ఉంటాడు సుఖంలో శంకరుణ్ణి దుఃఖంలో రుద్రుణ్ణి రెండింటియందు ఈశ్వర విభూతిని దర్శిస్తూ సుఖ సుఖదుఖములకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావాలను ఇక విత్తేసో యక్ష రక్షసం యక్ష రాక్షస్ ఈ యక్షులు రాక్షసులు రాక్షస్ అంటే రాక్షసులు మాములుగా పురాణంలో చెప్పాలంటే యక్షులు అనేది ఒక తెగ ఒక సెలస్టియల్స్ ఒక గ్రూపు ఈ సెలస్టియల్స్ కూడా అనేక గ్రూప్స్ ఉన్నాయి మనుషుల్లో కూడా ఏషియల్సు అమెరికన్సు యూరోపియన్సు కాకేషియన్సు ఆంగ్లో సాక్సన్సు అంటే గురూస్ ఉన్నాయి తెల్లవాళ్ళు నాల్లవాళ్ళు తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్యలో బ్రౌన్ పీపుల్ యెల్లో పీపుల్ ఎన్ని జాతులు ఉన్నాయి అలాగే అక్కడ కూడా సెలస్ట్రియల్స్ అంటే స్వర్గాది లోకాల్లో ఉండే ప్రాణుల్ని కూడా అనేక జాతులుగా విభజించారు అలాగా దేవతలు కిన్నరులు కింపురుషులు గంధర్వులు జన్ ధర్ములని వాళ్ళ స్పెషల్ అకాడమీ మ్యూజిషియన్స్ వాళ్ళు ఫెలస్టియన్ మ్యూజిషియన్స్ జన్ ధర్ములు తర్వాత ఇలాగ పెద్దదిస్తుంది దాంట్లోనే యక్షులు రాక్షసులు ఈ యక్షులు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఇటు పూర్తిగా రాక్షసులు కాదు అటు పూర్తిగా దేవతలు కాదు వీళ్ళు ఇన్ బిట్వీన్ వేరే బ్రిడ్జ్ బిట్వీన్ రాక్షస అండ్ దేవత ఇది ఎలా అంటే యక్షులు అలా ఎందుకు లేని ఉంటారు ఇదంటే పురాణం పురాణంలో అలాగే కేటగిరీస్ ఉంటాయి ఆ యక్షులకి నాయకుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు కుబేరుడు సో ఆ యక్షులందరిలో కుబేరుడను నేనే ఇది పురాణం విభూతి కాబట్టి అసలు ఈ యక్షులు రాక్షసులు వీళ్ళందరూ ఉంటారు యక్షులు రాక్షసులు దేవతలు అందరూ మనుషుల్లోనే ఉంటారు ఇదంతా అధ్యాత్మ శాస్త్రం మేము దీంట్లో దీన్ని మేము అలా వ్యాఖ్యానం చేస్తుంది వీళ్ళు వేదాంతం కదా మరి పురాణం కాదు పురాణం అయితే అయిపోయినప్పుడే వ్యాఖ్యానం యక్షులు అనేవాళ్ళు ఉంటారు అక్కడ ఓ గ్రూప్ ఉంటారు వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే స్వర్గలోకానికి కింద లెఫ్ట్ సైడ్ను రైట్ సైడ్ ఉంటారు అక్కడ వాళ్ళకు సిటీ కూడా ఉంటుంది ఆ సిటీ పేరు అమరావతి సిటీ అలకాపురి అలకాపూరి అమరావతి కాదు అమరావతి అంటే స్వర్గలోక రాజధాని స్వర్గలోక రాజధాని ది క్యాపిటల్ సిటీ ఆఫ్ స్వర్గ ఇజ్ అమరావతి ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యక్షలోక ఇ అలకాపురి ఒక నగరం అది ఎక్కడ ఉంది పైన స్వర్గానికి డౌన్లోను భూలోకానికి పైన ఎక్కడ ఉంది దా అక్కడ దానికి హెడ్ సువేరుడు కుబేరు అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు దిక్పాలకుడు ఆయన ఉత్తర దిక్కుతే అధిపతి ఆయన ఆయన ఈ యక్షులందరికీ కూడా హెడ్ ఈ యక్షులందరూ ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటారు ఆయన చెప్పినట్టు వినాలి ఆయన చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్ ఇస్తాడు యక్షచక్రే అని మళ్ళీ మేఘ సందేశంలో అలాంటి యక్షుడు ఒకడు ఉన్నాడు ఆ కుబేరుడే పనిష్మెంట్ ఇచ్చాడు వన్ ఇయర్ నువ్వు యక్ష లోకంలోంచి పోయి భూలోకంలో పదుండు పనిష్మెంట్ వాళ్ళకి పనిష్మెంట్ ఏమిటి భూలోకానికి వచ్చాడు పూర్వం బ్రిటిష్ వాళ్ళు నన్ను పాలించే రోజుల్లో ఎవరినైనా పనిష్ చేయాలంటే అండమాన్ దీవుడికి పంపించేవారు సో ఆ రకంగా కుబేరుడికి ఎవరినైనా పనిష్మెంట్ చేయాలంటే భూలోకానికి పంపిస్తాడు ఆ రకంగా వచ్చిన ఒక యక్షుని గాథని కాళిదాస మహాకవి మేఘసందేశము అనే ఖండకావ్యంలో వివరిస్తాడు బట్ ఎవరు ఇది పురాణ దృష్టి ఆధ్యాత్మిక దృష్టి ఎలా అంటే ఇప్పుడు సంపద ఉంటుంది సంపద వెల్త్ ఏమండి ఈ వెల్త్ని యక్ష యక్ష అంటే భక్షించుము ఎంజాయ్ ఎంజాయ్ చే కాదండి కొంత దాచిపెట్టుకో దాచిపెట్టుకోవడం లేదు అండి దాచిపెట్టుకోవడం ఏంటండి సో ఎంజాయ్ ఎంతకాలం బతుకుంటామో ఏమో సమాచారం దాచిపెట్టుకుంటే మన తర్వాత వాళ్ళు మనము ఎంజాయ్ చేయొద్దా ఎంజాయ్ అని అలా ఎంజాయ్ చేసి వాళ్ళు వాళ్ళకి యక్షులని పేరు ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళు రక్ష దాచిపెస్తూ ఉంటారు మామూలుగా లోకంలో సంపద దగ్గరికి వచ్చేప్పటికీ సంగ్రహ ప్రధానులు తర్వాత సంగ్రహ ప్రధానులు సంభోగ ప్రధానులు అని రెండు రకాల జనం ఉంటారు ఉన్న ధనం అంతా ఎంజాయ్ చేయటమే ప్రధానము రేపటికి మాట తీసుకొచ్చు ఇవాళ ఎంజాయ్ చేద్దాము అనేవాళ్ళు యక్షులు ఇది ఈ మూట కట్టి దాచిపెట్టుకుని రేపటికి దాచిపెట్టుకుందాము అంటే ఇదే చేయడం కోసమే రేపటికైనా కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు వీడు బతుకున్నంతకాలం రేపటికి దాచిపెట్టుకోవడంతో సరిపడుతుంది సో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టడమే కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వీడి బతుకుండగా మీరు ఎప్పుడు రావు సో వాడు రక్ష రక్ష రక్ష డబ్బు దాచిపెట్టు వాడు రక్ష వాడు రాక్షసు ఇప్పుడు మీకు ఇద్దరు సోదరులు ఉన్నారు హిరణ్యాక్షుడు హిరణ్య కషికుడు దీంట్లో హిరణ్య కషికుడు వీడు యక్ష ఎంజాయ్ ఎంజాయ్మెంట్ లెక్ష హిరణ్యాక్షుడు వాడు రక్ష వాడు వాడే ప్రవేశపెట్టే సంపద కూడా అలాగే రెండు కేటగిరీలు ఉన్నాయి యక్ష రాక్షస వాళ్ళు ఈ మొత్తానికి వీళ్ళు మనీడ్ పీపుల్ మనీడ్ పీపుల్ అని విన్నారా ఎప్పుడైనా పైసా వాళ్ళ పైసా వాళ్ళక బాయ్ బాగా డబ్బుతో వాళ్ళ సమాచారం మామూలుగా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పూవర్ ఈ కేటగిరీ కాదు రిచ్ రిచ్ కూడా ఇలాగా స్పింకింగ్ రిచ్ అనే ఒక పదం ఉన్నది అలాంటి రిచ్ అనమాట ఆ రిచ్లో భోగ ప్రధానులు యక్షులు దాచిపెట్టుకోవడం అంటే మూటల్ని దాచిపెట్టుకోవడమే ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు రాక్షసులు వీళ్ళందరూ విత్త విత్త మనుషులు విత్త అంటే డబ్బు విత్తా పీపుల్ మనీడ్ పీపుల్ సో మనీడ్ పీపుల్ అని అంటారు అప్పుడప్పుడు వీళ్ళనే సీటెడ్ పీపుల్ అది కూడా అంటూ ఉంటారు నిదారం లేదో ఎనీవే ఈ మనీడ్ పీపుల్ ఉన్నారే వీళ్ళందరిలోకి ఆ కుబేరుడు విభూతి ఎందుకని ఎందుకు విభూతి అయ్యాడు అంటే ఈ మనీడ్ పీపులు వీళ్ళందరూ విత్త దాసులు అరే కుబేరుడు విత్తడు విత్తేశో యక్షరక్షతాం అది విభూతి మనీడ్ పీపులు ధనానికి దాసులు ఆ ధనాన్ని ఒకడు ఖర్చు పెట్టి చేయాలని వాడు ఆ భోగాల వెంట ఉంటాడు నేను విన్నాను ఒక మనీడ్ మ్యాన్ ఉన్నాడు ఒక బాగా రిచ్ మ్యాన్ బాగా వెరీ రిచ్ ఆయనకి ఒక రోజు ఖర్చు ఒక లక్ష రూపాయలు అవుతుంది ఆయన మామూలుగా నిద్రలేచి వాడు ఎవడో వచ్చి సేవ్ చేస్తాడు ఆ తర్వాత ఇంకొకటి వచ్చి స్నానం చేయిస్తాడు ఆ పన్నీరు స్నానం చేయిస్తాడు ఇంకొకటి వచ్చి ఆ తర్వాత ఇంకొకటి వచ్చి బ్రేక్ఫాస్ట్ టేబుల్ అరేంజ్ చేసి బ్రేక్ఫాస్ట్ ఒక ఐదారు ఐటమ్స్ సమృద్ధిగా ఐదారు కూడా తక్కువచ్చు బ్రేక్ఫాస్ట్ చేయిస్తాడు వీటి చేత ఆ తర్వాత ఇంకోటి వచ్చి వీడికి షూట్ అది వేస్తాడు ఇంకొకటి వచ్చి వీడిమో కారులో ఎక్కడికి అక్కడికి తిప్పుతాడు ఆ తర్వాత ఇంకొకటి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాడు ఆ డిపార్ట్మెంట్ వేరు వాళ్ళు ఉంటారు ఆ కుక్స్ వాళ్ళు ఆ తర్వాత వీడు భోజనం చేసిన తర్వాత వీడు నిద్రపోతాడు దానికి కావాల్సిన సెక్రటరీ వ్యవస్థ చేస్తాడు ఇంకొక ఫైనాన్షియల్ సెక్రటరీ ఉంటాడు ఈ విధంగా వీడికి ఒక రోజు పూర్తయ్యేపటికి రాత్రి మళ్ళీ వీడు పడుతున్నప్పటికీ ఒక లక్ష రూపాయలు వీడి పర్సనల్ మెయింటెనెన్స్ మీద ఖర్చు అవుతుంది వాడి యక్షుడు భోగప్రధానం విత్త దాసుడు డబ్బుల్ని బాగా పోగేస్తూ ఉంటాడు ఎందుకంటే రోజుకి లక్ష రూపాయలు లేనిదే వాడికి తెల్లారడు వాడు ఎంత సంపాదించకపోతే సంపాదించకపోతే నష్టపోయేది వాడే కష్టపడేది వాడే కాబట్టి వాడు అలా సంపాదిస్తూనే ఉండాలి రిక్తదాసుడు ఇక విత్త ఇంకొక విత్త దాసుకుంటాడు వాడేమిటి మామూలు భేదవాడి వేషం వేసుకుంటాడు రూపాయికి టీ అమ్ముతాడు చూడండి ఆ టీ అయితే అవుతాడు ఎందుకు ఇక పది రూపాయల నుంచి టీ తాగడం ఎందుకండి రూపాయి టీ తాగితే అయిపోయా నిజం కూడా అది వాస్తవం కూడా అది కాబట్టి వన్ రూపీ టీ తాగుతాడు పది రూపాయలు 100 తాగడం వన్ రూపీ టీ తగుతాడు తొమ్మిది రూపాయలు భద్రం చేసుకుంటాడు సో ఆ విధంగా డబ్బు మూట కట్టుకుంటూ ఉంటాడు వాడు విత్త వాడు విత్త దాస్తున్నాయి సో ఈ విధంగా ఈ మనీడ్ పీపుల్ ఉన్నారే వీళ్ళు విత్త దాసులు కాబట్టి మనీ గురించి మీరు ఏమి వరవాలనుకోకపోతే ఎంతమంది కూర్చుని ఉన్నారు అందుకోసం చెప్తున్నాను వేదాంతంలో కొంచెం ఇలాగే ఈ ధోరణి ఇలాగే ఉంటుంది వేదాంతం కదా ఇది ఇక్కడ మనీని మీరు చక్కగా సంపదంతా పోగేసి మాకు సందాలు ఇస్తూ ఉండండి గట్టిగా వేయండి ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఇక్కడ ఇదే ఇక్కడ వ్యవస్థ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ హ్యావ్ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్తో వినడం కూడా మీరు అభ్యాసం చేయాలి కాబట్టి పీపుల్ ఆర్ స్నేవ్స్ టు వ్యాల స్లేవ్స్ ఆ వెల్త్ మీరు కోటి రూపాయలు ఉన్నది అనుకోండి సపోజ్ దాంట్లో లక్షలు తగ్గితే వాడు బెండ మంచం పట్టేస్తారు సైకాట్రిస్ట్ వచ్చి మళ్ళీ క్రోజాక్ ఏదో టాబ్లెట్ వేస్తే దాన్ని నిద్రపడతారు నిజంగా సో విత్త దాసువ్ టు హౌ యు How do you know? They are always after wealth. What does it show? It shows that they are slaves to wealth. But the devur digri gvendi, O devur hain kula ksakupayal ishna nuna agupayal yakshali yaman kvartal. He is a slave to wealth. He thinks that by giving one lakh to God, he will get back ten lakhs. His business proposition. Business slave, he is a slave to wealth. Devur kuda, he is a slave to wealth. And try just that, try just that. వీడు అనుకుంటాడు దేవుడు అలాగా ఈ వల్ల గుళ్ళు దక్కసేది వీడు అనుకుంటాడు వీడికి అవును కరెక్టే దేవుడు అలా ఇస్తాడని చెప్పి ఎందుకు వీడికి ఓ పక్కనే వీడికి వీడికి వాడు తోడు సో చోర్క గవాహీ చోర్ర సో వీడికి వాడు తోడు విత్తదాస ఈ విత్తదాసుల సముదాయంలో ఓ విత్తేశ్వరుడు ఉంటాడు శాసిస్తాడు శాసుడుగా ఉండడు శాసించడం అంటే విత్తానికి దానం భోగో నాశ్రో భవంతి గతయో విత్తస్య డబ్బుకి మూడు గతులు ఉన్నాయి ఒకటి భోగ నీవు ఎంత ఎక్కువగా ధనాన్ని ఎంజాయ్ చేస్తే అంత రోగిష్ఠివాడివైపోయి పురుషార్థం నుంచి భ్రష్డు అయిపోతావు కాబట్టి మనకు అదారుద్దు రెండవది నాశ నీవు డబ్బు పోగు భుంజంతి ధూర్తా తృపణస్య విత్తం డబ్బు పోగేసి పెట్టాడు మూటలు కట్టి పెడతాడు పుసరా వాడు శ్మశానానికి పోతాడు వాడుకు వెళ్ళి వాడు పెట్టుకుంటే డబ్బు ఏం పట్టుకెళ్ళడు డబ్బు ఇక్కడే ఉంటుంది వాళ్ళు శ్మశానానికి తీసుకెళ్లేప్పుడు ఉంగరాలన్నీ తీసేస్తారు వాడు మొలకి బంగారపు తాడు ఒకటి కడతాడు దాన్ని తీసేస్తారు మెడలో బంగారపు పథకం అది గుర్చేసుకుంటారు చెవులకి దుద్దులు ఉంటే అవి కూడా ఏది ఏది అట్టే పెట్టారు పాత గుడ్డలు ఈ దేహాన్ని తగలబెట్టి కట్ట వస్తారు ఈ బంగారం అంతా దాచుకుంటారు దాచుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎవళ్ళు ధూర్త భూప్తు కాబట్టి నాశ ఆ మార్గం కూడా వద్దు ఇంకా మరి విత్తానికి ఉన్నందుకు మంచి మార్గం ఏమిటంటే దానం ఆ విత్తాన్ని పది మందికి ఉపయోగిస్తారు దానికి పద్ధతి ఏమిటంటే కుబేరుడే దృష్టాంతం కుబేరుడు తన స్వంతవనాలు కూడా ఈ ధనమంతా కూడా శివుడిది అనుకుంటాడు శివుడు నాకు అనుగ్రహించాడు శివుడు కుబేరుణ్ణి ధనాధ్యక్షుడు కింద నియమించాడు ట్రెషరీ సెక్రటరీ అంటారు ధనాధ్యక్షుడు అంటే ప్రణాబ్ ముఖర్జీ గారు అనమాట ఫైనాన్స్ మినిస్టర్ కింద నియమించాడు ఆయన ఏం చేస్తారు ఆ ధనాన్ని పరిరక్షిస్తారు ఆయన తినే ఆయన ఏమో వ్యసేసుకోరు ఆయన మామూలుగా ఆయనకుండి ప్రశ్నలు లేదో అది ఉంటుంది తప్ప ఆయన ఈ ధనాన్ని ఆయన గవర సిన్సియర్ సీనియర్ మినిస్టర్ వెరీ అథెంటిక్ అండ్ వెరీ వెరీ ఆనెస్ట్ మినిస్టర్ ఆయన కుబేరుడు అలాంటి వెరీ ఆనెస్ట్ ఒక పైస కూడా తీసుకోడు శివుడు చెప్పాడు ఈ ధనానికంతకీ నువ్వు అధ్యక్షుడుగా ఉండు శివుడు అన్నాడు ఈ ధనాన్ని నేను పోగేసి పెట్టడం నా వల్ల కాదయా నేను శ్మశానంలో ఏదో వైరాగ్యంగా ఉంటాను నువ్వు దీన్ని కాపాడు కాపాడి ఎవరికి ఇవ్వడం ధర్మమో వారికి ఇస్తూ ఉండు అని శివుడు చెప్పాడు ఆ శివుడు చెప్పినట్టుగా ఆ ధనానికి కాపాడుతో దానిని వితరణ చేస్తూ ఉంటాడు విక్తేషుడు కుబేరుడు అంచేత సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే ఈ శ్లోకాన్ని మళ్ళీ కల్పించాడు ఓం పూర్ణ మధం పూర్ణ